మక్కువల చేరులైన మంచి పండు చూచి నోరు గుక్కిళ్లు మింగజొచ్చే కొమ్మ ఏమిలేని రూపులేని పెద్ద గురువునొకని తలచి ఊరులేని ఇంటిలోన నుండ తలపగా కూరలేని కూడు మిగుల గుడవ తలచి ఆశపడడు నీలజాక్ష యొక్క దీని నెలత ఏమిశేతమే అడుగులేని కడవలోన అధికమైన నీట అగ్గి కడగి రవులు కొలిపి లోన గాలి చేత కాగగా ఉడుకు తెరగక అందులోన నుడుకకుండుట ఎరుగరాదు విడలిపోవుట ఎరుగరాదు విలది ఏమిశేతమే మాకులేని పువ్వులందు మంచిమంచి రేకులెల్లా వేకపడక చేకొనియ వెంకటాద్రినాథుడు తోకవంక పెద్ద తెరువు తోవగానరాకబోయే కాకదేరది తలపు కాంత సేతమే